శ్రీ విరుద్ధో నమే ఓం స్మృతిస్మృతిపురాణమాలయం నమాటాదంకరంకంకరం ఎస్మాక్షరమీహం అక్షరాపుచోత్త వేదే చ రథి పురుషోత్త అవతారికి చూద్దాము అవతారిక అని వెంటనే నేను శ్లోకాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి భాష్యంలోకి తీసుకువెళ్తా యథా వ్యాఖ్యాత పురుషోత్తమేత నామ ప్రసిద్ధం ఈశ్వరుడు గురించి పైన వ్యాఖ్యానించడం అయినది ఈశ్వర శబ్దం ఈ సందర్భంలో సగుణ బ్రహ్మ అనే అర్థంలో వాడుతున్నారు ఎందుకంటే పైన ఏమని చెప్పారంటే ఈశ్వరుణ్ణి ఎలా వ్యాఖ్యానించారంటే యో లోకత్రయమావిష్య విభర్త్యయ ఈశ్వర అది ఈశ్వరుని యొక్క వ్యాఖ్యానం అది మీరు గమనించాలి ఈశ్వర అంటే ఈశ్వరుడు ఈశ్వరుణని సమాజంలో రాబోతుందంటే ఆ ఈశ్వరుణ్ణి అనేక రూపాల్లో ఏవో పూజలు చేసుకుంటా ఆరాధనలు చేస్తా ఉపాసనవి ఇవని ఇవని అదేవో ఆ ఈశ్వరుడు ఈ సంసారాన్ని మన మనకు అనుకూలంగా మంచుకోవటానికి ఉపయోగించేటువంటి ఒక ఏజెంట్ లాగా ఈ పొలిటికల్ ఏజెంట్ ఉంటాడు చూడండి ఆ పొలిటికల్ ఏజెంట్కి మనం కొంచెం ఫేవర్ చేసినట్లయితే ఆయన కొంత ధనవాళ్ళు ఇచ్చి ఫేవర్ చేసినట్లయితే ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉండేట్లాగా ప్రభుత్వాన్ని అతను మనకు అనుకూలం చేస్తాడు ఆ ఏజెంట్ సో ఆ విధంగా మనం ఏదో ఒక పురోహితున్నో ఎవరినో పట్టుకుని ఒక పురోహితున్నో లేక ఒక గురువునో లేకపోతే ఒక ఆచార్యులను పట్టుకుని మనం ఈశ్వరుల్ని మనకు అనుకూలంగా చేసేసుకుంటే ఆ ఈశ్వరుడు ఈ జగత్తును మనకి అనుకూలంగా చేస్తాడని మనం అనుకుంటాం అలా కాదు దట్ ఈజ్ ది వే టు లుక్ అట్ ఈశ్వరుడు జగత్తు సత్యం కాదు అసలు ముందు జగత్తు నిత్య ఎప్పుడైనా విన్నారామాట ఏదో మొదటిసారి అంటున్నారా జగత్తు సత్యం కాదు సత్యం కాకుండా ఆ విక్షారూపమైన జగత్తు అనుభవానికి వస్తోంది కదా సినిమా అనుభవానికి వచ్చినట్టుగా వస్తోంది ఈ విక్షారూపమైన జగత్తు ఎక్కడ ప్రకాశిస్తోంది దేని ఎందు అంటే ఈశ్వరుని ఎందు ప్రకాశిస్తోంది ఈ జగత్తును ఎక్కడి నుంచి పుట్టింది ఈశ్వరు నుంచి పుట్టింది మళ్ళీ ఎక్కడ కలిసిపోతుంది ఎక్కడ విలీనం అవుతుంది ఈశ్వరులు ఎందు మనం స్థితి కాలాన్ని చూస్తూ ఉంటాము ఈ స్థితి కాలము నుండి జగత్తును నిలబెట్టేది ఎవరు ఈశ్వరుడు సో ఇది ఎలాగంటే సినిమా ప్రపంచానికి ప్రాజెక్టులో ఉండే ప్రకాశం ఎలా అయితే అలంబనమో ఆశ్చర్యమో ఆ విధంగా ఈ దృశ్య జగత్తునకు ఈశ్వరుని యొక్క సత్తాస్ఫూర్తులే ఆలంబనము ఇదంతా నిన్న చెప్పుకుంటాను నేను చిత్తు సత్తు అంటే ఏదో కొంత అధ్యయనం మీరు చేశారు కాబట్టి ఈ జగత్తును సద్రూపంగా చిద్రూపంగా ఈశ్వరుడు నిలబెడుతూ ఉన్నాడు ముల్లో కములను ప్రవేశించి నిలబెడుతూ ఉన్నాడు ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి నాయకుడులో ప్రకాశం ప్రవేశించింది నాయికలోను ప్రతి నాయకుడిలోనూ ప్రవేశించకపోతే సినిమా ఉంటుందా నాయకుడు నాయిక ప్రతి నాయకుడు మొత్తం అన్నింట్లోనూ ఆ ప్రకాశం ప్రవేశించాలి అలాగే ఈశ్వరుడు కూడా ముల్లోకములను ప్రవేశించి లోకత్రయమాదృష్ట బిభక్తి నిలబెడుతున్నాడు ఇది ఒకటి గమనించాల్సిన విషయం విభక్తి అంటే నిలబెట్టుత దు భృ భృ పోషణ అని అంటే నిలబెట్టడం పోషించడం అనే అర్థం కూడా ఉంటుంది దీంట్లో ప్రసంగాన ప్రసంగంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఏమనుకుంటాము ఈ సంసారాన్ని ఈ జగత్తుని లేకపోతే ఈ కుటుంబాన్ని మనము నిలబెడుతున్నాము పోషిస్తున్నాము అని మనం అనుకుంటాం అలా అనుకోవడానికి కారణం ఏమిటంటే అదే వ్యామోహం దాంట్లో రెండు అంశములు కలవు ఒకటి జీవుడు ఆ పరమాత్మ యొక్క సనాతనమైన అంశము అంటే అనాది కాలం నుండి కాలము యొక్క హద్దులు వరకు కూడా జీవుడు సర్వకాలముల నుండి పరమేశ్వరుని యొక్క అంశ అయి ఉంటాడు కానీ ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతాడు అజ్ఞానం చేత తెలుసుకోలేకపోయి తాను సంసారములకు చెందినవాడను అనుకుంటాడు నేను సంసారానికి చెందినవాడనని అనుకుంటాడు ఏదో సామాన్యులతో ఇళ్ళ లెక్క ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆ ఇంటికి చెందినవాడని అని అనుకున్నట్టుగా ఆ పరమేశ్వరం నుంచి వచ్చి జగత్తుకు చెందినవాడను అని వీడు అనుకుంటాడు ఎప్పుడైతే జగత్తునకు చెందినవాడను అంటే మొత్తం జగత్తునకు చెందినవాడనని కాకుండా ఒక పరివారము వాళ్ళు అంటే ఒక కుటుంబానికి నేను చెందినవాడను అనే ఒక అజ్ఞానంలో వీడు ఉంటాడు ఈ కుటుంబమునకు నేను చెందినవాడను కాబట్టి ఈ కుటుంబాన్ని నేను పోషిస్తున్నాను అనే అజ్ఞానంలో ఉంటాడు ఈ అజ్ఞానం గురించి విజ్ఞానానికి వెళ్ళే ఉపాయం మనకు ఆ వాక్యంలో కనపడుతుంది మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మొట్టమొదట జస్ట్ సింపుల్గా తెలుసుకోవాల్సింది ఈ కుటుంబమును పోషించేది నేను కాదు ఈశ్వరుడే అని మనం తెలుసుకోవాలి కాబట్టి కుటుంబ సభ్యులలో ఎవరికైనా సుఖం కలిగినా అది ఈశ్వరుని అనుగ్రహమే దుఃఖం కలిగినా కూడా వెనక మూలము ఈశ్వరుడే సుఖ దుఃఖములను ఈశ్వరుడే ఇస్తూ మన కర్తవ్య కర్మను మనం చేస్తూ ఉంటాం మన డ్యూటీలను చేస్తూ ఉంటాము కానీ వాళ్ళకి సుఖ దుఃఖాలను మనం నిర్మాణం చేయలేము కానీ మనం సుఖ దుఃఖాలను నిర్మాణం చేయగలి చేయగలిగితే మన పిల్లలు ఎప్పుడైనా దుఃఖాన్ని అనుభవిస్తారా అసలు అనుభవించారు కానీ అనుభవిస్తూనే ఉంటారు మనం ఎంత చేసినా వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ సుఖ దుఃఖములను ఈశ్వరుడు నిర్మాణం చేస్తారు అంచేతనే ఎప్పుడైనా ఎవరికైనా కుటుంబ సభ్యుల విషయంలో ఒక బెండ లేక వర్రీ లాంటివి ఉన్నట్లయితే వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించవలసిన విధానము సరిగ్గా ఉండాలి తప్పుగా ఉండకూడదు తప్పుగా ఉండడం అంటే ఓ దేవుడా మా అమ్మాయికి చక్కగా మా అమ్మాయి చెప్పిన మాట వినేటువంటి మొగుల్ని పెళ్లి చేసుకున్న వెంటనే గ్రీన్ కార్డుతో అమెరికా తీసుకుని వెళ్ళిపోయిన వాడిని ఒక మొగుల్ని కట్నం లేకుండా అందంగా ఉండాలి మా అమ్మాయి చెప్పిన మాట వినాలి అటువంటి మొగు మొహాన్ని సంపాదించిపెట్టు ఈ ఆగస్ట్ స్టార్ట్గా అయిపోవాలి అని కాబట్టి నీకు పూజ చేస్తున్నాను అని వీడు కోరట అలాంటి తప్పు అలా కోరకూడదు అదే అదే కోరిక పద్ధతి అలా కోరకూడదు ఎలా కోరాలి ఇలా కోరాలి ఈ ప్రేయరు రామకృష్ణ గురుదేవులు పెట్టారు ఈ ప్రేయర్ని ఆయన లోక జనానికి ఇచ్చారు ఆయనే స్వయంగా ఈ ప్రేయర్ చేసుకోండి ఆ ప్రేయర్ ఏమిటంటే ఓ ఈశ్వర ఈ సకల జగత్తును భరించి పోషించి వాడవు నీవే ఈ కుటుంబం అనేది కూడా ఏది కలదో దీనిని భరించి పోషించేది నీవే నేను కాదు నన్ను కూడా భరించి పోషించేది నీవే కాబట్టి ఈ కుటుంబం నా కుటుంబం కాదు నీ సృష్టిలో భాగం గనక నీ కుటుంబమే నే నాతో సహా కాబట్టి మమ్మల్ని భరించి పోషించి వాడవు కనుక వీళ్ళందరి యొక్క బాగోగులు నీ చేతిలో నేను పెట్టేస్తున్నాను నా బాగోగులతో సహా కాబట్టి నువ్వే దీన్ని నిర్వహించుము అని ప్రార్థించి విశ్రాంతిలో ఉండిపోవాలి అది ఆ వాక్యంలో ఈశ్వర శబ్ద నిర్వచనం నుంచి వచ్చిన ఒక ప్రసంగం ఈశ్వరుడు అనే శబ్దాన్ని వ్యాఖ్యానం చేశారు సగుణ బ్రహ్మడు ఎందుకంటే ఎవడైతే ఈ జగత్తుడు భరించి పోషిస్తూ వాడు ఈశ్వరుడు అయితే ఓ ప్రశ్న మరి ఈ జగత్తునంతని ఆయన ఆయన దగ్గర ఉన్న వ్యయం అంటే ఖర్చు ఖర్చు అయిపోదా ఆయన దగ్గరేదో కొంత మూట ఉంటుంది ఆ మూట ఖర్చు అయిపోదు ఖర్చు అయిపోవాలి కదా మరి రాజశేఖర చరితము అని రాశా కందుకూరు వీరేశ్వరంగం పత్తుకుల దాంట్లో రాజశేఖరుడు అని నాయకుడు ఎవడో ఆయన ఉంటాడు ఆయన పేరు ఏదో ఉంటుంది మంచి సంపన్నుడు బాగా జమీందారు బాగా సంపన్నుడు కానీ ఆయన చేతికి ఎముకలేని విధంగా దాన ధర్మాలు చేసేస్తాడు అయోగ్యులందరూ వచ్చి ఆయన నువ్వు చంద్రుడు ఇంద్రుడు అని కొనియాడి ఆ సొమ్మును తీసుకుని వెళ్ళిపోతా ఉండేవారా ఆయన రాజశేఖరుడు ఆ దేవుడు కూడా మనల్ని భరించి పోషిస్తూ ఆయనకున్న సంపద ఖర్చైపోతుందా ఖర్చు రాజశేఖరుడు భేదవాడైపోతాడు అలాగే దేవుడు కూడా భేదవాడైపోతాడా అయిపోడా అయిపోదు అవ్యయ ఆయన దగ్గర ఉన్న సంపద ఏది కూడా వ్యయము అయిపోదు అంటే అభిప్రాయం ఇంత జగత్తును భరించి పోషిస్తూ ఆయన ఎందు ఏ హ్రాసము వెలికి లోటు అనేది ఏర్పడదు అది ఈశ్వర శబ్ద వ్యాఖ్యాన యథావ్యాఖ్యాతస్థ ఈశ్వరస్థ ఈశ్వరుడు ఈశ్వరుడన్నది పేరు కాదు ఈశ్వరుడన్నది పేరు కాదు ఈశ్వరుడన్నది ఒక తత్వాన్ని నిర్దేశించేటువంటి పదము మాత్రమే ఇప్పుడు ఒక పేరు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు ఆ ఈశ్వరుడికి ఒక పేరు ఆ పేరు ఏమిటంటే పురుషోత్తమ అని పేరు ఎప్పుడైనా పురుషోత్తమ అని చెప్పారు నేను మళ్ళీ చెప్తున్నాను అంటే పురుషాణం ఉత్తమ ఈ జీవులందరిలో ఉత్తముడది ఎవడైనా చెప్పేదంటే అది మతలభు వ్యవహారం అని మీరు వెంటనే తెలుసుకోవాలి దాని అర్థం ఏంటో తెలుసిన మీరందరూ జీవుడు నేను జీవుణ్ణి మనందరి నెక్తి మీద ఒక సూపర్ జీవుడు ఉన్నాడు ఆయన పేరు దేవుడు ఆ దేవుడికి మీకు మధ్యలో నేను ఏజెంటుని అని అర్థం నాకు చాలా మతలభు వ్యవహారం అంతా మతలబ్బే మతలబ్బంటే తెలుస్తుందాన్ని కాబట్టి పురుషాణం షష్ఠీ తత్పురుష చెప్పేటంటే కాలా హై దాల్మే కాలా హై నహి పూరా దాల్ కాలా హై షష్ఠీ తత్పురుష చెప్పాడు ప్రథమ ప్రథమ కర్మధార సమా సమానాధికరణంగానే చెప్పాలి ఎలా చెప్పాలి శ్రీకృష్ణుడు చెప్పినట్టు చెప్పాలి షస్వన్య అని చెప్పాడా పురుషాణముత్తమశ్చాన్య అని చెప్పాడా ఏమని చెప్పాడు ఆయన కాబట్టి ఉత్తమ పురుషస్వ్య అని చెప్పాడు కదా కాబట్టి ప్రథమాలోనే చెప్పాలి ఆయన ఉత్తమ పురుష పురుషోత్తమ అంటే పురుషస్చ ఉత్తమశ్చ విశేషణ ఉత్తర పదకర్మధారయకే ఆ విధంగానే చెప్పాల్సి ఉంటుంది ఆ ప్రసిద్ధి ఉంది ఆ పేరు ప్రసిద్ధి అంటే అక్కడుంది వేదాల్లో ఉంది అలాగే స్మృతి గ్రంథాల్లో మహాభారతం ఇత్యాది గ్రంథాల్లో విష్ణు శాస్త్ర నామం మహాభారతంలోనే కదా అలాంటి స్మృతులలో కూడా పురుషోత్తమ అనే పేరు రాలదు సస్య నామనిర్వచన ప్రసిద్ధ అర్థవత్వం నామ్నో దర్శయని ఇప్పుడు ఆ పేరు పురుషోత్తమ అనే పేరు అది పెట్టుకున్న పేర లేకపోతే సార్థక నామధేయమా అన్నది ఆలోచించాలి ఇప్పుడు ఒక ఆయన సోమయాజులు పెట్టుకున్నాడు పేరు నాకు నేను చూశాను కూడా నేను కలిశాను ఆయన పేరు మిస్టర్ సోమయాజుడు ఆయన సిగరెట్ తాగుతూ ఉంటాడు ఆయనకి సిగరెట్ అలవాటు పూర్వకాలం సిగరెట్ ఇప్పుడు సిగరెట్ తాగడం ఈజ్ అ బ్యాడ్ థింగ్ ఇప్పుడు సిగరెట్ ఎవరైనా తాగితే అందరూ స్నేహించుకుంటారు అక్కడి నుంచి దూరంగా పోతారు కొంత అవేర్నెస్ వచ్చింది మీకు ఎవరు కనపడరు సిగరెట్లు తాగారు ఎక్కడో వెతికితే కానీ కనపడడం చాలా అరుదుగా ఉంటారు ఈ పూర్వకాలం అయితే రైల్లోనూ బస్సులోనూ సినిమా హాల్స్లోను సిగరెట్లు తాగ హోటల్స్లోను సిగరెట్లు తాగిస్తూ ఉండేవా అలా సిగరెట్లు తాగడం అది గొప్పగా ఉండేవి సినిమాల్లో దేవానంద్ సిగరెట్ తాగితే పాటు పడతాం అలా ఉండేది సేరెట్టు తాగడం నచ్చించాలంటే దేవానందాన్ని పెంచాలి అని ప్రసిద్ధి కూడా ఉండేది అలాంటి అలా ఉండేది ఇప్పుడు అది పోయింది ఈయన మిస్టర్ సోమయాదడు గారు సేవరట్టు తాగుతూ ఉండేవాడి నేను ఆయన్ని అడిగేశాను ఏమన్నా ఈ సోమయాదడు అనే పేరు మీకు ఎక్కడి ఎందుకంటే ఆయన సోమయాగవది చేదేడు మనకి తెలుస్తూనే ఉంది కర్ప సప్త విషయం ఉన్నాడు ఆయన అంటే మా తాతగారి పేరు సోమయాజులు అండి మా నాన్నగారు నాకు ఆ పేరు పెట్టారు అంటే మీ తాతగారికి ఆ పేరు ఎందుకు వచ్చిందండి ఆయన ఏదో ఎన్నో ఏదో చేసినట్టున్నారండి అధ్యక్ష వాళ్ళ తాతగారికి సోమయాజులు సార్థక నామధేయం ఇతగాడికి సోమయాజులు పెట్టుకున్న పేరు ఇప్పుడు ఈ భగవంతుడికి పురుషోత్తమ అని పేరు ఇది సార్థక నామధేయమే గాని కూడిన మాట వరసకి పెట్టుకున్న పేరు కాదు భగవంతుడికి పెట్టుకున్న పేర్లు కొన్ని ఉంటాయి ఏమని పేర్లు ఏమని పేర్లు పెట్టుకోవాల్సిన తెలిసిన లైక్ భక్త వరదహ అన్నారనుకోండి మనం పెట్టిన పేరు మా భక్తులకి వరములు నిమ్ము కొంతమంది ఇంకా దేవాంతక కాలాంతకులు ఉంటారు వాళ్ళు ఏమంటారంటే బ్రహ్మ రాధిపతి వరదహ అంటే నాకు మొమ్మని వరాలు అంత దుర్మార్గంగా కూడా ఉంటారు నాకు వరాలు ఇవ్వాలి నాకు వరాలు ఇచ్చివాడు నువ్వు అని పేరు పెట్టడం అయితే కులం పేరుతోటి యాదవ కులోద్ధారక అన్నాం అంటే యాదవ కులాలను ఉద్ధరిస్తారు ఇంకా మిగతా కులాలను ఉద్ధరిస్తారు దేవుడు ఇలా పెడుతూ ఉంటారు భక్తులు దేవుడికి ఇలాంటి పేర్లు పెడుతూ ఉంటారు ఏం చెప్పంటారా ఓ నాకెవాళ్ళో అష్టోత్తర శతనామం పట్టుకొచ్చి దీన్ని అర్థాలు రాసి పెట్టండి అన్నారు నా వల్ల కాదండి ఓ ఓడి రాయిడే రావాలి కాదు నా చేతి మీకు పుడతాయి ఐ కెనాట్ డూ పోనీ చెప్పండి సరే నేను చెప్పేస్తాను మీరు రాసేస్ ఉండి అని చెప్తుంటే దాని మధ్యలో ఫలానా కులమును రక్షించే దేవత అని ఉంది ఫలానా కులాన్ని రక్షించే దేవత ఉంది ఆ నామాలు అలా ఉన్నాయి అప్పుడు ఎవరు వీడెవడో రాసింహవాడు ఎవరో వీడి దేవాంతకుడు బాబు అలాగే దేవుడికి మనం పేర్లు పెట్టేస్తాం మనం అన్ని రకాల పేర్లు పెట్టేస్తాం సో హైదరాబాదు నగర పాలకాయన మహా అన్నాం హైదరాబాద్ ఒకటేనా ఇంకా గాడ్ బ్లస్డ్ అమెరికా అని అక్కడ గాడ్ బ్లస్డ్ అమెరికా సర్వేజనా సుఖనుభవంతో అనొద్దు వాళ్ళు అందరు సర్వేజనా సుఖనుభవంతో అందరు వాళ్ళు ఏమంటారంటే గాడ్ బ్లస్డ్ అమెరికా అనే అంటారు దట్ ఈస్ హో బస్ సో మనం సర్వేదిన సుఖనోభవంతో మనం అంటూ ఉంటాం మీ నాట్ మీన్ ఎత్తు బట్టి అంటూ ఉంటాం వారి వాళ్ళు ఏది ఏమన్నారో కూడా దానికి అర్థం ఉందో తెలియదు లేదో తెలియదు ఎందుకంటే ఇట్ మీన్ ఇట్ దట్ ఈస్ వాటర్ బట్ వాళ్ళు ఉంటే మాట వరుస ఉపయోగం లేదు ఓన్లండి ఇవన్నీ అంటే ఈ పురుషోత్తమ నామము ఇది సార్థక నామము అర్థవత్వం నామహర్శయన్ ఆ నామము సార్థకమే తప్పండి ఉంటే పెట్టింది పేరు కాదు ఎందుకని అలా చెప్పాలి అంటే అది ఎలాగా నామానికి నిర్వచనం చెప్పాలి నిర్వచనం చెప్పి ఈ నిర్వచనము పరమాత్మతో అప్లై అవుతోంది కనుక ఇది పెట్టుడు పేరు కాదు సార్థక నామధేయము అని నామ నిర్వచన ప్రసిద్ధ ఆ నామానికి ఉన్న నిర్వచనము దాని యొక్క ప్రసిద్ధి మన ముందు పెట్టి ఆ నామము సార్థక నామము సుమ అని నిరూపిస్తున్నవాడై శ్రీకృష్ణుడు నిరతిశయ అహం ఈశ్వర ఆత్మానం దర్శయతి భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు తనను మన ముందు నిలబెడుతున్నాడు నిరూపిస్తున్నాడు తన గురించి చెప్తున్నాడు ఆత్మానం ఇక్కడ ఆత్మానం అంటే ఆత్మస్వరూపాన్ని చెప్తున్నాడు నేను ఆత్మస్వాత్మరూపుడను నేను మీ అందరి ఎందు ఆత్మస్వరూపుడనై నిలిచి ఉన్నాను అక్కడ ఆత్మానం అంటే తాను తాను అంటే దేవకీ వసుదేవుల కొడుకు అని అలా తీసుకోకూడదు దేవకీ వసుదేవుల కొడుకు అని మీరు ఎప్పుడైతే అన్నారో అప్పుడు ఆయన యొక్క స్టేటస్ని మీరు బాగా తగ్గించేసినట్టు అయిపోలేదా సో దీనికి పూ పూజ స్వామిజీ ఒక దృష్టాంతం చెప్పారు మీరు ఎప్పుడైనా చెన్నై వెళుతుంటే గుమ్మిడిపుండి అని ఒక గ్రామం ఒకటి వస్తుంది రైలు ఆగదు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగదు గుమ్మిడిపుండి ఒకటను గుమ్మిడిపుండి గ్రామ దేవత అని చెప్పి పెట్టుకున్నాడు గుమ్మిడిపుండి గ్రామాన్ని పాలించేవాడా అని దేవుణ్ణి ఈశ్వరుణ్ణి అంటే ఈ ఈశ్వరుడు గుమ్మిడిపుండి గ్రామాన్ని ఒక్కదానే పరిపాలిస్తాడా ఆయన్ని పట్టుకునే అంతలా కుదించేసి మాట్లాడడం సరికాదు కదా కాబట్టి అదేవిధంగా ఈశ్వరుడు కేవలము దేవకి వసుదేవుల కొడుకు అని అలా కుదించేసి పెట్టేయోడు ఇప్పుడు కూడా పౌరాణికులు కూడా తెలుసుకోవాలి ఈశ్వరుడు శ్రవణా నక్షత్రం నాడు పుట్టాడు అని మీరు అన్నారనుకోండి వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రం నాడు పుట్టాడు అని మీరు అన్నారా ఈ విషయాన్ని పక్కన పెట్టి ఒక్కసారి ఈ జాతకాల వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ మాట చెప్పకుండగా అడగాలి ఈ మాట చెప్పి అడిగేదంటే వాళ్ళు మళ్ళీ జగ్గతే డిఫరెంట్ అయింది వాళ్ళని ఈ మాట చెప్పకుండగా కాబట్టి నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి కూడా శ్రవణ నక్షత్రంలో పుట్టాడు నేను అడిగాను నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేశాను శ్రవణ నక్షత్రంలో పుట్టాడు అండి మా మా మిత్రుడు ఆ నక్షత్రం ఎంత మంచిది ఎంత చెడ్డది అని నాకేమీ తెలియదండి నేను ఇల్లిటరేట్ ఇల్లిటరేట్ కాబట్టి మీరు చెప్పండి అని నేను ఒక అడిగాను ఆయన ఇలా ఆలోచించి ఏ పాదం అని అడిగేశాను ఐ గాట్ ఫ్లోర్డ్ క్లీన్ బౌల్ అయిపోయాను నేను అది నాకు తెలియలేదు నేను కొంచెం అతి తెలుగుతేటలతో రెండో పాదం నేను ఇంకా ఏదో చెప్పాలి కాబట్టి అయితే అది అంత పెద్ద మంచిదిగా లేదండి శాంతి చేసుకుంటే మంచిది అని చెప్పండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఏం చేయాలంటారు కాబట్టి మీరు దేవుణ్ణి ఆ లెవెల్కి కుజం చేయకపోవడదు పురాణి తెలుసుకోవాలి ఎటువంటి ఇంకేమో కథల అల్లుకుంటూ పోతే కాదు అవి ఎక్కడ గణపతి మొన్న ఆ పద్మానికి విరుద్ధమైన కథలన్నిటిని మన సాహిత్యం నుంచి తొలగించి వెళ్ళాలి అని అన్నాడు నాకు నిజమే అనిపిస్తుంది కమింగ్ టు ది పాయింట్ ఈశ్వరుణ్ణి మీరు ఆ లెవెల్కి కుదించకూడదు ఆత్మ అంటే సకల ప్రాణులూ ఉన్నటువంటి చైతన్యము అని అర్థం చెప్పాలి ఎందుకంటే అలా చెప్పుకున్నాడు ఆయన తన గురించి అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని కదా మరి ఆయన చెప్పింది కాబట్టి ఆత్మ అంటే అర్థం ఏం చెప్పాలి మీరు దేవకీ వసుదేవుల కొడుకు అని చెప్పాలా చెప్పకూడదు మరి ఏమని చెప్పాలి సర్వభూతాశయ స్థిత చేతన అని అర్థం చెప్పాలా వద్దా అలాగే ఇక్కడ కూడా చెప్పుకోవాలి కాబట్టి ఎటువంటి ఆత్మది పరమాత్మ పరమాత్మ అంటే నిరతిశయ ఆత్మ ఇంతకంటే ఉత్తమ కుటు ఉత్తరా ఉత్తమ ఇంతకంటే గొప్పది మరి లేదు ఇప్పుడు ఒక అండగాడు ఉన్నాడు అనుకోండి అండగాడు అయితే అందగచ్చే ఉన్నాదనుకోండి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దేహము కంటే గొప్పది లేదు అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ దేహాన్ని పట్టుకుని వాళ్ళు లక్షలు సంపాదిస్తారు లక్షలు కోట్లు ఓ సోప్ పట్టుకోవడం ఆ సోప్ పట్టుకుని చర్మ సౌందర్యం యొక్క రహస్యము ఈ లక్ష సోపే అన్నాం అనేప్పటికీ అలా అన్నందు ఆ అమ్మాయికి వాళ్ళు ఐదు లక్షలో పది లక్షలు ఇచ్చిన మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అలాగే వీళ్ళొకళ్ళు ఉంటాడు పహిలో ఒక దృఢంగా ఉంటాడు కొంచెం కండలలో పెంచి ఉంటాడు ఈ కండల రహస్యం ఏమిటంటే ఈ న్యూ అనేదో ఒక డబ్బా ఒక అలా ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళకి ఏమిటి ఈ గ్లామర్లు అంటే ఏమిటి దేహమే కదా గ్లామర్ వరల్డ్లో ఏముంటుంది దేహానికే ప్రాముఖ్యం దేహమే గొప్పది దాన్ని మించింది లేదు అదే మీరు ప్రొఫెసర్స్ అండ్ ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళారనుకోండి ఒక కాన్ఫరెన్స్ నేను ఓ కెమిస్ట్రీ కాన్ఫరెన్స్కి వెళ్ళా వెళ్ళినప్పుడు అందరూ పేపర్స్ ప్రజెంట్ చేస్తున్నారు సరే వింటున్నాము మనం ప్రజెంట్ చేసేది మనము ప్రజెంట్ చేస్తాము ఏదో వింటూ ఉన్నాము ఈ లోపల ఒక పెద్ద ప్రొఫెసర్ ఆయన అమెరికా నుంచి వచ్చారు ఆయన పేపర్ ప్రజెంట్ చేస్తారు అని ముందు షెడ్యూల్లో ఇచ్చారు మామూలుగా మిగతా వాళ్ళు పేపర్లు ప్రజెంట్ చేస్తున్నప్పుడు అక్కడికి పోయి అక్కడ సమోసాలను తాగి టీ ఎప్పుడు జరుగుతూ ఉంటారు అది కూడా సమోసాలను అది టీ తాగి టైం కబుర్లు చెప్పుకుని ఆ పేపర్ ప్రజెంటేషన్ అయిపోయి టైంకి లోపలికి గురి అల్లకేసేవాళ్ళు కానీ ఆ ప్రొఫెసర్ వస్తున్నారు అనేప్పటికీ అందరూ బిలబిలిటితో కూర్చుంటే చోటు లేకుండా నిలబడే వినాల్సి వచ్చింది ఆ కాన్ఫరెన్స్ లో ఆయన ప్రజెంటేషన్ అంత గొప్పవాడు కాబట్టి ప్రొఫెసర్స్ కాన్ఫరెన్స్ అనే కాంటెక్స్లో దేనికి గొప్పతనం దేహానికా కాదు బుద్ధికి బుద్ధి గొప్పది కాబట్టి మంచి ఈ బ్యూటీ కంటెస్ట్లో దేహము గొప్పది కాలేజ్ అండ్ యూనివర్సిటీ కాంటెక్స్లో బుద్ధి గొప్పది కానీ ఈ సందర్భములన్నిటి కంటే కూడా యథార్థమైన గొప్పది ఆత్మయో ఈ అందమైన వ్యక్తి పురుషుడు కానీ స్త్రీ కానీ ఆ అందమునకు మూలమేమి ఆత్మ ఈ పండితుడు విద్వాంసుని యొక్క మూలమేమి ఆ విద్వత్తుడు మూలమేమి ఆత్మచైతన్యం కాబట్టి ఇటువంటి లోకంలో దేహము ఇంద్రియములు తర్వాత ధనము బుద్ధి ఇటువంటివి ధనమంటే బాహ్యము ఇవన్నీ అధ్యాత్మము నుండి ఉంటాయి ఇవన్నీ చాలా గొప్పదిగా లోకంలో కీర్తింపబడుతూ ఉంటాయి ఆయా సందర్భాల్లో వాడికి ఒక గొప్పతనం కూడా ఉంటుంది కానీ అన్ని సందర్భాలలో యథార్థమైన గొప్పది ఆత్మ చైతన్యం మాత్రం దీనికంటే గొప్పది మరి ఒకటి లేదు నిరతిశయ ఆత్మ నిరతిశయ ఈ ఆత్మ సకల ప్రాణుల ఎందు కూడా అహం అనే రూపంలో అనుభవానికి వస్తూ ఉంటుంది అహం వాస్తవానికి మీ దేహంలో ఉండి మీ దేహంలో ఉండే మనస్సు ఇంద్రియములు దేహము ఈ కార్యకర్త సంఘాతమును నిలబెట్టేది ఏది అంటే అహం అనే రూపంలో అనుభవానికి వచ్చే చైతన్యమే దీని అంత నిలబెడుతున్న మీరు ఆలోచించుకోండి మీరు చూసుకోండి మీకేసి మీరు చూసుకోండి దేహము నిలబడి ఉన్నది పని చేస్తోంది ఇంద్రియాలు పనిచేస్తున్నాయి మనస్సు పనిచేస్తోంది ఈ కార్యకరణ సంఘాతము ఇంత గొప్పగా ఇది ఘనకార్యాలను నిర్వహిస్తూ ఉన్నదంటే దీనిని ఆ విధంగా నిలబెట్టి ఆ ఇంద్రియముల ద్వారా తన మహిమను ప్రఖ్యాపనము చేస్తున్నది అంటే ప్రకాశింపజేస్తున్నది తన మహిమనే ప్రకాశింపజేస్తున్న ఇంద్రియముల ద్వారా అది ఏమిటది ఆత్మ అది ఏ రూపంగా అనుభవానికి వస్తుంది మీకు అహం రూపంగా అనుభవానికి వస్తుంది అదే ఈశ్వర అహం ఈశ్వర అని ఆయన ఆ ఆత్మస్వరూపాన్ని ఆ ఈశ్వరతత్వంగా మన ముందు నిరూపిస్తూ ఉన్నాడు ఓకే ఆ పురుషోత్తమ శబ్ద నిర్వచనం నేను పురుషోత్తముడను అతోష్మి లోకే వేదే చె ప్రథిత పురుషోత్తమ నేను ఈ కారణం చేత లోకంలోనూ వేదంలోనూ కూడా పురుషోత్తముడను పేరుగాంచినాను అని చెప్తున్నాడు అంటే పురుషోత్తమ శబ్ద నిర్వచనం చెప్తున్నాడు ఇప్పుడు ఈ ఎందుకు పురుషోత్తముడనే శబ్దము ఆయను ఎందుకు ప్రయోగించబడినది అది సార్థక నామధ్యేయము ఎందువలనంటే ఆయన ఆత్మచైతన్యము ఆత్మచైతన్య రూపంగా మనందరి హృదయములలో ప్రకాశించే ఆ ఈశ్వరుడు ఈ క్షర అక్షరములకు అతీతమైన వాడు ఎప్పుడు కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థించేటువంటి పద్ధతి రెండు రకాలుగా ఉంటుంది ఈశ్వరుణ్ణి ప్రార్థించబడుతుంది ఓ కవి అన్నాడు ఏ దేవుడికైతే పితామహుడు లేడు కానీ మాతామహుడే ఉన్నాడు మాతామహ మహాశైలం ఎస్ ఎస్మహ మాతామహో మహాశైల ఎస్ పితామహో నె తందేవం వందే అని అంటే ఆ దేవునికి పితామహుడు లేడు అంటే తాత తండ్రి వైపు తాతని పితామహుడు అంట లేడు కానీ మాతామహుడే ఉన్నాడు తల్లి వైపు తాత ఉన్నాడు అది మహాపర్వతుడు మహాపర్వతుడు ఆ దేవుడికి నమస్కారం అన్నాడు అంటే వీడు తెలివిచాట్లన్నీ ఉపయోగించి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాడు అనమాట విఘ్నేశ్వరుడికి తండ్రి శివుడు ఆ శివుడికి ఇంకా తండ్రి లేడు అంటే అది విఘ్నేశ్వరుణ్ణి నాన్న మనవడా అని పిలిచి ఒళ్ళు కూర్చోబెట్టుకునే తాత ఎవడు లేడానికి తండ్రి వైపు తాత లేదు కానీ తల్లి వైపు తాత ఉన్నాడు మాతామహుడు ఉన్నాడు ఎవడు హిమవత్ పర్వతుడు అని ప్రార్థన చేశాడు కేవలం పౌరాణికమైన ప్రార్థన శివుడైన ఓ పెద్ద ఆయన ఉన్నాడు ఆయనకేమో ఓ భార్య ఉంది పెళ్లి చూసుకున్నాడు ఆయన వాళ్ళకు ఓ కొడుకు పుట్టాడు ఆ కొడుకు పేరు విఘ్నేశ్వరుడు అంటే పౌరాణికమైన శివపురాణమో లేకపోతే గణేష పురాణమో బేసిస్ మీద ప్రార్థన ఇటువంటి ప్రార్థనలు అవి ఎంత గొప్పవైనా కావచ్చు శంకర భగవత్పాదులు రాయలేదు ఇటువంటి ప్రార్థన ఆయన ఎక్కడా ఇటువంటి ప్రార్థన మీకు కనపడదు ఆయన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే చైతన్యం సర్వగం సర్వం ఉపదేశ సాహస్రి ప్రార్థన ఏ చైతన్యమైతే సర్వమును వ్యాపించి ఉన్నదో తస్మై జ్ఞానాత్మనే నమ ఆ జ్ఞానస్వరూపుడైన చైతన్యస్వరూపుడైన పరమాత్మ కొరకు నమస్కారము అని అంటాడు ఇంకో చోట మాండూక్య భాషల్లో ప్రజ్ఞానాశు ప్రతానై అని మొదలుపెట్టి సూర్యుడలా తన కిరణముల యొక్క సమూహముల చేత జగత్తనంత వ్యాపిస్తూ ఉన్నాడో అదేవిధంగా ఏ ఆత్మ చైతన్యమైతే తన ప్రజ్ఞానము యొక్క కిరణముల కిరణములతో శబ్ద ప్రపంచాన్ని రూప ఈ పంచభూతముల ప్రపంచాన్ని కూడా ఏ ప్రజ్ఞానము యొక్క కిరణములతో వ్యాపిస్తూ ఉన్నాడో ఆత్మరూపుడై ఆ పరమాత్మ తరపున అలా ఉంటుంది భాష్యం ప్రార్థన తీసుకోవడం అలా లేకపోతే కఠోపనిషత్ భాష్య ప్రార్థన కూడా గీతాభాష్య ప్రార్థన ఎలా ఉంటుంది యస్యాంత్రిమే సప్త ద్వీపాచనేయుడిని అనే ఆ విధంగా కేవలం తాత్వికమైనటువంటి ప్రార్థనలు చేస్తారు తప్ప ఓ కుమారస్వామి తమ్ముడ పార్వతీదేవి కొడక శివుడి యొక్క కొడక బ్రహ్మదేవుడికి అన్నగారి కొరక ఈ ప్రార్థనలు ఇలాంటి పౌరాణిక ప్రార్థనలు చేయరు తేడా వాళ్ళకోన్ చేశారు ఈ అపితామహ మాతామహ మహాశైల ఈ ప్రార్థన గురించి మీ అభిప్రాయం ఏంటంటే నన్ను ఫోన్ చేసే నేను ఇదే అభిప్రాయం చెప్పాను చెప్తే మీరు చాలా బాగా చెప్పారు నన్ను వాళ్ళు ప్రశంసించారు మీరు ప్రశంసించినా ప్రశంసించకపోయినా ఎవరో ప్రశంసించిన వాళ్ళ చెప్పుల విషయాన్ని మీ ముందు ప్రస్తావించారు అస్తు కాబట్టి ఇక్కడ ఈ నామనిర్వచనం అనేది తాత్వికమైన నామనిర్వచనం తప్ప మీకు పురాణ గాథల్ని బట్టి వచ్చిన నామ నిర్వచనం కాదు ఇది అందుకోసం చెప్తున్నారు మీరు ఈ నామాలు తీసుకుంటే మీరు విష్ణు సహస్రనామం తీసుకున్నారనుకోండి దాంట్లో మీకు మోస్ట్లీ తాత్విక నామాలు ఉంటాయి అదే విష్ణు సహస్ర నామాల యొక్క విశిష్టత విశ్వం విష్ణు భార భూత భవ్య భగవత్ప్రభ అలా ఉంటుంది బలరామ యుజ అనే నామం ఉందో లేదో నేను ఎరగను రుక్మిణి భర్త అనే నామం ఉందో లేదో నేను ఎరగను సత్యభామ ప్రియ అనే నామం ఉందో లేదో నాకు గుర్తు లేదు అలాంటి నామాలు చాలా తక్కువగా ఉంటాయి కంసు ముత్తిన వాడ అంటే ఇలాగంటే అంటే కేవలము స్టోరీస్ బేస్డ్ నామాలు నీకు విష్ణు నామంలో తక్కువగా కనపడతాయి ఎక్కడైనా మధుసూదన అని కనపడితే ఆ మధు అనే ఒక పెద్ద ఆయన పట్టుకుని మొత్తేసి వాళ్ళని బతకుండా చేశారనే అర్థం కాదు మధు అంటే రాగము రాగద్వేషములను మీరు ఆత్మస్వరూపంలోకి వెళ్ళేప్పటికీ అక్కడ రాగద్వేషములు ఉండని ఉండదు అని అర్థం పుశుశూడన అంటే కాబట్టి తాత్మికమైన నామధేయమేది ఏమిటది తాత్మికమైన నామధేయం అంటే చూడండి జగత్తు చూడండి మీ చుట్టూ ఉన్న జగత్తు చూడండి ఇది వినాశ క్షరహ క్షరహ అంటే నశించిపోతుంది నశించిపోతుందనే అర్థం నీకు నచ్చకపోతే ఇంకో అర్థం చెప్తా అదేమిటంటే జారిపోతూ ఉంటుంది ఇప్పుడు సరిపడిందా ఈ జగత్తులో మీరు పట్టుకుని జారిపోకుండా ఉన్నది ఏదైనా ఒకటి ఉందా మీకు ఎప్పుడైనా అలాంటిది అదే పళ్ళు పోయే పళ్ళు ఉన్నవాటిలో కొంచెం గట్టిగా ఉన్నాయనుకున్నది వాళ్ళు ఇది దేహంలో గట్టిదేవిటి ఇది హార్ట్ ఉందనుకోండి ఏమో ఎప్పుడు ఏ సమస్య వస్తుందో లివర్కి ఏ సమస్య వస్తుందో లంగ్స్కి ఏ భరోసా పెట్టుకుని దగ్గర తల్లిపోయినప్పుడు ఇంకా మిగతా ఏమో ఆగుతాయి అలాగే దిక్కులేదు ఈ విధంగా ఏది ధర పట్టుకున్నారనుకోండి ఏమవుతుంది పూర్వం వాలంటరీ రిటైర్మెంట్ అని బీఆర్ఎస్ అనేవి వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ అని ఒకటి ఉండేది వాలంటరీ రిటైర్మెంట్ ఏదో ప్యాకేజ్ సర్వీస్ కాదు ఏదో ఉండేది సో స్కీమ్ దాంట్లో వాళ్ళు ఏమో క్యాలిక్యులేషన్ ఇరవై నెలల జీయటం ఇస్తాం నెలల జీయటం ఇస్తామని క్యాల్కులేషన్ చేసి వాళ్ళు చిన్న మూట ఇచ్చారు వీళ్ళందరికీ ఆ మూట పుచ్చుకుని ఈ మూటతోటి మనం అసలు ఇంకేమీ చేయక్కర్లేకుండా జీవితం అంతా కూడా మనం కాలు మీద కాలు వేసుకుని మహారాజుల బతికే ఇచ్చని అనుకుని రోడ్డు మీద ఎక్కొచ్చారు అది రెండేళ్ల తర్వాత ఉన్నవాడు మహాపుణ్యాత్ముడి కింద లెక్క ఒకవేళ వీళ్ళందరూ తీసుకెళ్ళి ఆ మూతని ఆ చిన్న మూతని పోస్టాఫీస్లో వేశారనుకోండి ఉంటుంది రెండేళ్ల తర్వాత ఉంటుంది కానీ పోస్టాఫీస్ వాళ్ళు పన్నెండు వడ్డీని ఆరు చేశారు అంటే దాని మీద వచ్చేటువంటి ఆదాయం స్థగం అయింది ఇన్ఫ్లేషన్ మూడు కందిపప్పు ధర ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయలు ఆ విఆర్ఎస్ అమౌంట్ దాన్ని తీసుకుని వీళ్ళు కళ్ళబడి నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ లేదు అదంతా కూడా చేయి జారిపోయింది ఆ రోజుల్లో క్యాల్కులేట్ చేసి రోజుల్లో కొంతమంది సిక్స్ మంత్స్ క్యాలకులేట్ చేసుకుని రోజు పొద్దున్న రావడం క్యాలకులేట్ చేసుకుంటూ ఉండవు మనకి ఎంత వస్తుందో సో ఈ లోకంలో అన్నీ చేయి జారిపోతాయి ఏది మీరు మనం ఇంకొక ఇల్లు పట్టుకున్నాను అయ్యనీ ఇల్లు కూడా ఇల్లు ఉండదురా బాబు అంటే నేను ఇందుకు ఎక్కడికి పోతుందంట ఇల్లు పోకపోవచ్చు ఆ ఇల్లు కోసం దేనికోసం కట్టారు ఆ ఇల్లు ఈ దేహం కోసం కట్టారు ఇది పోతుంది నువ్వు పోతావని నేను అన్నా నువ్వెక్కడికి పోవు నువ్వు సనాతనుడైన అంశ పరమాత్మ యొక్క అంశ నువ్వెక్కడికి పోవు తత్వశ నువ్వు ఈ దేహం కోసం కదా ఇల్లు కట్టావు అది పోతున్నాయి దేహం పోతుంది దేహం పోతేనే ఇల్లు పోతేనేట ఏదైనా ఒకట కాబట్టి ఈ జగత్తులో ఏది మిగలదు సబ్కుగా అంతేకనే దానికి పేరేమిటి క్షారాము ఈ జగత్తును నిలబెట్టి పోషించేది ఎవడు పరమాత్మ అయితే ఇప్పుడు ఓ సత్రం ఉంది ఆ సత్రం కూలిపోతుంది దాంట్లో ఏది సంఖ్య పనిచేయట్లేదు ఆ సత్రం చీఫ్ ఒకటి ఉంటాడు వాడు ఎలా ఉంటాడు ఈ సత్రానికి తగ్గట్టే ఉంటాడు కదా ఇప్పుడు ఒక సంస్థ నష్టాల్లో పడి నాశనం అయిపోతుంది అనుకోండి అంతకంటే దిగజారిపోతుందనుకోండి దాని చీఫ్ ఎలా ఉంటాడు వాడోళ్ళు ఎలా ఉంటాడు కానీ ఈ నశించేటువంటి స్వభావము కలిగిన ఈ జగత్తుని పాలించి పోషించే పరమాత్మ ఉన్నాడే ఈ జగత్తుని వ్యాపించి పాలించి పోషిస్తూ ఉన్నా ఈ జగత్తుకు అతీతంగా ఉంటాడు అంచేతన ఆయనకి పురుషోత్తమ అని పేర్కొచ్చు ఋతు ఉత్తరా ఉత్తమ ఋతు స్థాయిలో జగత్తుంటే ఉత్తమ స్థాయిలో ఆయన ఉంటాయి క్షరాత్ అతీత ఇక ఈ జగత్తు దేని నుంచి ఆవిర్భవించినదో అది మాయాశక్తి అది శక్తి అది నశించదు అది ఈశ్వరను యొక్క అభి అవిభాజ్యమైన అంగము అది నశించదు అక్షర దానికంచ కూడా అతీతంగా ఉంటాయి అక్షరాద ఉత్తమ అతీత క్షరాత్ అతీత అక్షరాద అతీతర్ పురుషోత్త ఉత్తర ఉత్తమ పునఃక్షరాద ఉత్తమ అలా చెప్పండి క్షరాత్ అతీత అక్షరాత్ ఉత్తమ దేర్సోర్ పురుషోత్త అనే పేరు కలిగినది దీన్ని మీరు అధ్యాత్మంలో అన్వయించుకోవచ్చు ఇప్పుడు జగత్తు మాయాశక్తి పైన ఈశ్వరుడు అంటే మీరు కేవలం ఊహ చేసుకోవాల్సి ఉంటుంది మీకు అన్వయించుకుంటే ఊహ చేసుకునే పరిస్థితికి తొలగిపోయి మీకు తత్వం అనుభవానికి వస్తుంది ఎలాగంటే ఇప్పుడు మీకేసి మీరు చూసుకోండి దేహము ఇంద్రియములు మనస్సు ఇది క్షరం మీరు ఇంద్రియములు మనస్సు కలిపేసేయాలి దేహం అంటే సూక్ష్మస్థూల రెండు దేహాలని కలిపేసుకోండి కలిపి ముందే చేయాలి ఎందుకంటే దేహాన్ని నశిస్తుంది ఇంద్రియాలు ఏమవుతాయండి నశిస్తాయి ఇంద్రియాలు నశిస్తాయి చూపు ఇప్పుడు కేటరాక్ట్ అంటే అర్థమేంటి అంటే చూపు తేడా వచ్చేసిందనే కదా ఈ మధ్యన ఏదో కేట్రాక్ట్ ఆపరేషన్ ఉంటా కనిపెట్టి ఏదో పాపం ఈ సైంటిస్టులు ఈ మెడికల్ పీపుల్ దాన్ని కొంచెం బాగు చేసి పెట్టారు కానీ పూర్వం ఎలా కేటరాక్ట్ వచ్చేసి అంధులు అయిపోయేవారు అందరూ కూడా అంధులు అయిపోయేవారు అంధులుగా కొంతకాలం ఉండి తర్వాత దేహత్యాగం చేసేవారు కేటరాక్ట్ ఒకప్పుడు అలాగే ఏదో గ్లోకోమా అని అంటే దాని అప్పుడే దాని అది అప్పుడే క్షీణించిపోతుంది దేహం ఇంద్రియములు కూడా అంటే చెవి వినబడదు అది వినే శక్తి తొలగిపోతుంది ముక్కు ఎప్పుడో పని చేయడం మన ముక్కు ముందే పోతుంది ఎక్కువ పనిచేసే వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు ఎందుకంటే అందరికీ ఎలర్జీ ఉంటుంది డస్ట్ ఎలర్జీ అని పాల అమెరికా వెళ్తే పాలన్ ఎనర్జీ ఇండియా వస్తే డస్ట్ ఎలర్జీ అమెరికాలో డస్ట్ ఉండదు ఇండియాలో పాలెండ్ ఉండదు ఎందుకంటే చెట్టు చేమ ఏముండదు కదా ఇంక పోలెండ్ ఎక్కడి నుంచి వస్తుంది అమెరికాలో ధూళి ఉండదు కాబట్టి ధూళి ఎలర్జీ అయితే ఉండదు పెన్సిల్వేనియాలో డస్ట్ ఎలర్జీ ఉండదు కానీ పోలాన్ ఎనర్జీ మాత్రం గట్టిగా ఉంటుంది పద్మరావు నగర్లో డస్ట్ ఎలర్జీ గట్టిగా ఉంటుంది ఎందుకంటే అంతా డస్ట్ రోడ్డు మీద బస్సులు వెళ్ళిందంటే డస్ట్ లేవకుడుతు పోతుంది ముక్కు అది ముక్కు పరిస్తుంది అన్ని ఇంద్రియాలు ఆ విధంగా నశించిపోతాయి మనస్సు అది క్షణం క్షణప్రధ్వంసి ప్రతి క్షణంలోనూ నశించిపోతూ ఉంటుంది మనస్సు మనస్సు మారిపోతూ ఉంటుండే అలా నావాడు మంచివాడు అని అనుకున్నవాడు అవాడే శత్రువుగా భావన చేస్తాడు మనస్సు మారిపోతూ ఉంటుంది చాలా ఘోరంగా మారిపోతూ ఉంటుంది మనస్సు కాబట్టి ఇవన్నీ కూడా క్షరము మీరు తెలుసుకుంటే ఈ క్షరమునకు అతీతమైన వాడు మీ స్వరూపం నేను అనే అనుభవం అది ఈ క్షరమునకు అతీతమైనది మీరు తెలుసుకోవాలి ఆ క్షరం ఇక్కడుంటే మీరు ఇక్కడున్నారు అలా మీరు లేదా క్షరం లేదు కానీ క్షరము లేకున్నా మీరుంటారు తర్వాత మీకు ఈ సంసారమునకు నేను చెందినవాడను అనే ఫీలింగ్ ఆ రకంగా ఫీల్ దట్ దట్ ఈస్ హౌ వి ఫీల్ మనం ఆ అనుభవానికి వస్తూ ఉంటుంది కారణం ఏమిటంటే అజ్ఞానము అజ్ఞానమే కారణం ఇప్పుడు ఈ ఇల్లు నాది ఈ ధనము నాది అని మీకు అనిపించిందంటే అది అజ్ఞానమా కదా ఎందుకంటే ఇప్పుడు ఈ టేబుల్ నాది అన్నాను అనుకోండి నేను ఇప్పుడు ఈ టేబుల్కి నన్ను ఈ టేబుల్తో కలిపేటువంటి అంశం ఏదైనా ఏది కలుపుతుంది ఈ టేబుల్తో నన్ను ఏది కలపదు ఎందుకంటే అది జడము నేను చేతనం చేతనాన్ని జడాన్ని మీరు కలిపి ఒక బంధాన్ని ఏర్పాటు చేయటం కాదు అటువంటి సందర్భంలో ఇది నా టేబుల్ అంటాడు అజ్ఞానమా కదా అలాగే ఇది నా ఇల్లు బ్యాంకులో డబ్బు వేస్తారు ఇది నా డబ్బుని మీరు అనుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ మీ డబ్బేలు అండి వెళ్ళి మీ డబ్బేలు డబ్బు ఇవ్వరు ఒక పుస్తకం మీదో కాగితం మీద అంకెసి చిన్న సంతకం సంతకం మీరు అడిగితేనే పెడతారు లేదా కూడా పెట్టకుండా ఇచ్చేస్తారు